సరే ప్రార్థన చేయించాం స్తూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవా సర్వశక్తిమంతుడా సర్వనతుడ మహోన్నతులకు తండ్రి మైమసరీపకు దేవ కృపమైనా నీకు వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడనారు ప్రభా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించిన అయినా నీకు వన్నా లేసయ్య నీకే కృతజ్ఞతలు మీ కృప లేని మేము బ్రతకలేం అయినా మీ కృప మాకు అవసరమైనా మీ కృప చేత మమ్మల్ని ఇంకా ప్రవ్వా ఆయన మీకు సమృద్ధిమైన కృపలో నింపండి ప్రభావ మీకు సమృద్ధిమైన జీవితాన్ని మాకు ఆ జీవంతో మా నింపని ప్రభావ ప్రతి దిన గొప్ప దేవానికి వందనే సయా ఇక మధ్యకాల సమయంలో మీకు సంధికి మేము మాట్లాడండి మా జీవితాలు సరి అయిన మీ నూతనమైన పరిశురామ అభిషేకాన్ని మనం నింపండి ప్రభావ మీ పరలోకు నింపని ప్రభావ నా దేవ ఐసు ప్రవ ఇక సమాప్తి చివరి అంచులని ఉంటుంది కదా ప్రభావ మీరు ఆకలి ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ఓ ప్రభా నా తన అలాంటి టైంలో ప్రభావ మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభావ మేము ఏ రీతిగా ముందుకెళ్లాలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి పరిశుద్ధులకు తండ్రి ఇస్తే ప్రభావ మీ కొరకు మేము కనిపెట్టుకోవడం అయినా మీరే నడిపించమంత ఆదిష్టమైన రాణి బిడ్డ త్వరగా మీరు నడిపించండి ప్రభావ ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ఈ ఆరాధన అంతలో ప్రభావ మీరే ఆధిపత్య నుంచి నడిపించమంత ఆదిష్టం మా తలంపులు మాలేమైన సమస్యను కొట్టువేయండి మీకు సమర్పించుకోవడం మీ ఆత్మ సమర్పించుకున్నాం పరిశుద్ధాత్మత్య మమ్మల్ని నడిపించమంత ఆదిష్టమైన మీ పరలో గొప్ప జ్ఞానం చేయడం మమ్మల్ని నీకే వన్నాయా లేక ప్రభా వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపరచండి ఇక్కల కాలంలో ఉంటున్నాం ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా బలపరచం ప్రభా ఇంకా ఇంకా సంపూర్ణతలు నడిపించి ఇక చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకొని మీరు ఆకును చింతపరచుకోమని తొలలో రాన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రాదీష్ఠం తండ్రి పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పీ చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెచ్చును శిల్పీ చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను పట్టుము అంధకారోయలోనా సంచరించిన భయముడేదు నీ వాక్యం శక్తిగలది నాతోకు నిత్య వెలుగు ీ వాక్యము శక్తి గలది నా తృవకు నిత్యవేలుగుర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడియుంటినీ లేవనెత్తుము శుద్ధి చేయుము ందని ప్రేమను దేవనత్మో శుద్ధి చేయమో పొందనింబో దీదు ప్రేమను ఈ భువిలో రాజునివే దృ శాంతినివే కుమారించము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ని కుమారించము నీదు ఆత్మను నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పీ చేతిలో శీలను నేను ఆను క్షణము నన్ను చెక్క శిల్పీ చేతిలో నేను ఆను మీకు ఎవరికైనా ప్రేరేపణ ఉంటే చెప్పండి మనోజ్ బ్రదర్ గాని మెర్సీ సిస్టర్ కానీ రవి బ్రదర్ శ్రావణ్ బ్రదర్ మనోజ్ బ్రదర్ వాక్యం ఏమైనా చెప్తారా బ్రదర్ మిస్ ప్రభా నాదే వాక్యం నేర్చున్నాం సరస్వతి వాక్యం చేస్తు దీని యొక్క సత్యాన్ని మాకు నడిపించని తెలిపేచ్చని మా నోటితో తరం ఉండి పరిశుభాత్మక సాయం చే పన్నెండు మరలా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించినాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తున్నాను అలా అక్కడ చూసే పరిస్థిరే సరే మన శిష్యులు ఏస్రభు సేవలో అక్కడ చెప్తున్నాడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు ప్రభు చెప్తున్నారు నేను అందరు లోకంకు వెలుగు ఉన్నాడు అంటారు నేను మళ్ళా యేసప్రభు నన్ను లోకంకు వెలుగు ఉన్నాము కలిక ఇంకేమంటుడు నన్ను ఎంబడిచ్చి వాడు చీకరి నడవక జీవం వెలుగు ఏమునక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అలాగే ఎవరు ఏసుప్రభుకు ఎంబడిస్తారో ఆయన జీవం ఉంటుంది కదా జీవం అంటే ఏసుప్రపే ఆ వెలుగుపి ఏసు ఆయన నర్సులంట ఈ లోకం అంటే చీకటి ఉంది ఈ లోకం ఏముంది చీకటి ఉంది చీకటి అంటే కష్టాలు బాధలు రోగాలు ఊగాలు దానిలో మనసులు అంతా ఏమవుతుండ్రు జీవితం సమాధాలని జీవితం చీకటి అంటే చీకటి అంటే పాపంకు కలిగించే జీవితం అలా కానీ ఒక అవకాశం ఇస్తుంది నన్ను ఏం చేస్తా ఏం మీరు జీవం వెలుగు ఉంటాడు అలా ఇక్కడ వెలుగు ఉంటారు మన అక్కడ ప్రభు దగ్గర మనం వెలుగు ఉంటాం మనం అలా చెప్పండి ప్రభు ఇక్కడే మాట్లాడుతున్నాడు ఎందుకంటే వెలుగు మనం యశ్వ్రభుకు ఎప్పుడు ఎండిస్తామో మన వెలుగే ఉంటాం మనం అలా ఈ వెలుగు ఇతరులకు ఏం చేస్తుంది ఏంటి అలా మనం చూసే పేతురాని పత్రిక పేతురాని పత్రిక చూసాం టూ నైన్ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఇప్పుడు చెప్తున్నా అదే చీకటనుంది ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అలాస ప్రభు సేవలో చెప్పిండ్రు అక్కడ పేతులుతుండే అప్పుడు పేతురుకు ఏం చేసినట్ట ఇక్కడ చూస్తే నయం చదువు అయితే మీరు చీకటి పేతులు చెప్తుంది ఈ పేతులు సదుర్ వ్యక్తి సదుర్ వ్యక్తి మనం చూస్తాం వాళ్ళు సాక్షాళిస్తారు అపోసకరం నాలుగులో ఈ సదురని వాళ్ళు ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందని చెప్తారు అయితే మీరు చీకటిలో నుండి చీకటిలోండి అంటే ఈ లోకం చీకటి పాపమో నుండి లోకం నుండి ఆశ్చర్యకరమైన తన వెనుంగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి ఆ వెలుగు ఏమంట ఆశ్చర్యైన వెలుగు అంట ఆ వెలుగు ఆశ్చర్య అంట ప్రభే ఆశ్చర్యైన వెలుగులను ప్రచురం చేయ నిమిత్తము దేవు గుణాసను పరిచయం నిమిత్తము ఏర్పరచబడిన వంశమును మనం ఏర్పరిచిన వంశము రాజులైన యాదక సహా ఒకప్పుడు కట్టయిపోయింది ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అలా అలియా ఒకరు ప్రజా లేకుంటే ఎంతకుముందు ప్రజా లేకుంటే దేవుని తెలుసుకుంటామంటే ఇప్పుడు మన ప్రజగా అయింది అని ఇక్కడ చెప్తున్నాడు పేతులు చెప్తున్నాడు అలా అంటే ఇక్కడ చీకటి ఉన్న ప్రజలకు ఏం చేయాల మన ఆశ్చర్యకర వెలుగు నడిపేయాల ఆశ్చర్య వెలుగు నడిపేయాలి అలా అలియా మనం వెలుగు పెట్టుకుంటే మనం అన్న వెలుగు పెట్టుకుంటే ఏం లాభం లేదు కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతుడు మీకు దేవుడు పిలిచినాడు అలా ఎప్పుడు నన్ను ఎండిస్తారో జీవం వెలుగు కలిగిందని యువంశ వార్తలు చెప్పిండు ఇది మన ఇక్కడ చూస్తే పేదడు చెప్తున్నాడు అదే వెలుగు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు అలాదిగా చెప్తుంటే మన దీపసం చూసుకొని మనం చూస్తాం మనం మంచ కదా అక్కడ దాని పైన పెడతాం మనం అలాదిగా దీపసం అంటే మన పబ్బుకు సాధదు మన కనుక మనం అందరికీ ఈ వెలుగు దగ్గర నడిపించాలా మనం మన ప్రభు ఎట్లా నడిపించినకు ఈ వెలుగు దగ్గర నడిపించాలా అలాది అయితే ఇక్కడ చూద్దాం ఏషియా సిక్స్టీ చూద్దాం మనం ఏషియా సిక్స్టీ చాప్టర్ ఐజియా చదివిస్తారు సిక్స్త్ నుంచి గ్రీప్ ఫస్ట్ ఫైవ్ వచ్చింది చదవాలా బ్రదర్ ఫస్ట్ నుంచి ఫైవ్ వరకు చదివించు గ్రీప్ ఐజియా సిక్స్టీ చాప్టర్ ఓకే బ్రదర్ చదువుతున్నా నీకు వెలుగు వచ్చి ఉన్నది ఉదయించెను నీకు వెలుగు వచ్చింది ఎప్పుడు నువ్వు ఏసు నమ్ముకున్నావు వెలుగు సంబంధమే నీకు వెలుగు వచ్చింది తేజలు తేజలి అంటే అలా చీకరి జగ తేజలిచాలాకరిచాలా ఈ లోక చూస్తే ఏం చేస్తాడు పొద్దుగాల కొంచెం ఉంటాడు మన పండైపోడి ఉంటాడు ఈ ప్రకృతి సాంగ్ కానీ ఆత్మీయ సాంగ్ చూస్తే మనం ఏం చేయాలా ఇక్కడ ఇక్కడ పోయి చీకటి చక్కగా తేజరిస్తే ప్రజలు విడుదల పడుతున్నారు ఎందుకు తెలియని అలా ఇక్కడ చూస్తే చూసాం మనం చూడము భూమిని చీకటి కమ్ముచున్నది అలా చూడము ఏషియాకు చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనకు చెప్తున్నాడు చూడుము భూమి చీకటి కనుక్కుంది చీకటి అంటే మన పాపం సాధ మనం సాధ చీకటి చీకటి లోకం సాధ చీకటి కనుక్కుంది ఇంక ముందు చీకటి కను డార్క్నెస్ ఇంగ్లీష్ ఉంది కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది అలా ఆ చీకటి అంటే ఏం చేస్తున్నాడంట అదే చీకటి కట్టిక చీకటి మనుషును కమ్ముకుంది పూర్తిగా సంపూర్ణత కట్టిక చీకటి అంటే ఇంకా డార్క్నెస్ ఇక్కడ వచ్చిన కముకున్నది అంటే చీకటి అంటే రోగుల బాధ మన్న కట్టడం చూసి చీకటి అంటే అంత భయంకరం ఉంది అని ఇక్కడ చూపించాడు కదా మనకి ఏమంటాడు ఇక్కడ నీ మీద ఉదయించున్నాడు అలా ఎందుకు ఉదయిస్తున్నాడు నువ్వు ఏర్పరిచిన యాదాద సంఘం పిలిచిన గుణా ఏర్పరచుకున్నాడు నీకు నీకు వెళ్ళిపరచుకున్నాడు ప్రభు ఆ కలవరిశిలలో మన మన మన శాపం రోగం భరించి ఏం చేసినాడు మనం వెతికలే ఆయన వెతికి మనకు రక్షించుకున్నాడు అలా అలుయ్యా పేతృ పేతుంటే ఏముండే ఉండే కానీ ఆయన మన శిలవందర పరిశుద్ధాత్మ పొనుకొని మేడగడమిన ఏం చేస్తున్నాడు తన సేవ ఆరంభ చేస్తున్నాడు పేతులు బి అలా మనం బి ఇప్పుడు పేతులు ఎదుకలం మనం బి సేవా ఆరంభ చేయాలా అలా ఏమంటాడు అక్కడ మళ్ళీ అదే రిపీట్ రిప్లెట్ చేయించుడో భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది చీకటి వేరే కటిక చీకటి అంటే ఇంకా డార్క్నెస్ చీకటి అంటే ఒక లేవన్ చీకటి ఇంకా కటిక చీకటి అంటే ఇంకా చాలా సమృద్ధి అది ఉదయించున్నాడు ఆయన మహిమ కనబడుతున్నది ఆయన మహిమ కనబడుతుంది హలో లియా అపోస కాలం చూస్తే వాళ్ళు ఏం చేసిండు దేవుని ఒక మహిమతో పోయింది వాళ్ళు మనం చూస్తాం అపోస మన వాళ్ళు నీడ ప్రభు మన ప్రభు వాళ్ళ ధర అద్భుతం చేసిన ప్రభు చెప్పిండి నమ్మిన వారు నాకంటే ఎక్కువ చూసి చేస్తున్నారు అపోసరా పౌలు పేతులు వాళ్ళు పోయి నీడ తాగితే చేసిండి వాళ్ళు అంతగా స్వస్థపరచండి ఎందుకంటే దేవుడు అట్లాగా వాళ్ళ విధంగా తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు వాళ్ళంతా సమర్పించుకున్నాడు దేవునే మాకు దేవశుప్రమే కావాలా ఇప్పుడు ఆ సినిమా దర్శనం చూసినక పేతురు పన్నులు ఎత్తి చుట్టూ చూడము కదొత్తి చూడము ఇప్పుడు నీ ఎద్దకు వచ్చుతున్నారు అలా అందరు నీ దగ్గర కూడుకొని వచ్చుతున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుతున్నారు అలా అలుయ్య అందరు కుమార్తె కుమార్తెలో అందరు నీ దగ్గర వచ్చిస్తున్నారు అలా చూసే ఈ ప్రభు కోసం ఉంది ఇప్పుడు మన దగ్గర రావాలా మనం పోవాలా వాళ్ళ దగ్గర అలా మన దగ్గర పోవాలా మనం ఎందుకంటే ఈ లాస్ట్ అయితే చీకటి కాలంలో ఉన్న ముంచం కూడా శ్రమకాలంలో మనం శ్రమకాలంలో ఒక్కటి చూసి రెవ్యులేషన్ చాప్టర్ చూపిస్తా నేను రెవ్యులేషన్ చాప్టర్ మూడు పది చుడుకు విషయమైన వాక్యమును గైగుంటివి కనుక అలలియా నా ఓర్పు విషయ వాక్యం గైకుంటివి కనుక భూ నివాసులను శోధించటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ఇప్పుడు జరుగుతుంది మనం కాపాడుతుంది తప్పకుండా అలలియా ఎందుకు మనం ఆయనకు సమర్పించుకోవాలా అలా మనం ఏమో ఆత్మస్పుణము నువ్వు మనం వేసప్రభు ఆత్మస్వరకులము ఆత్మస్వరూపుల చరికి నన్ను విశ్చించబిల్ల అలా దేవుని కోసం కనిపెట్టుకోవాలా అలా ఏమంటు నువ్వు పోరు ఏమంటుడు ఇంకా చెడు దిలీ పద వాక్యం చదువు నా ఓర్పు విషయమైన సహనం ఉండాలా కలవరసిలో చూపించిన ఓవర్పు సహనం ఉండాలా నీ సకల జనాలకు ఏం చేసిన ఓ మీ సహనం చూపించమన్నాడు పిలి ప్రాణి పత్రికలో మీ సహనం సకల జనకు తెలియజేయడి పిల్లి ప్రాణు నాలుగు ఉంటది మళ్ళా ఆరోనించండి నువ్వు ఓవర్పు ఇంకేమంటాడు భూ నివాసులను శోధించుటకు లోకట లోకమంతటి మీదకు రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను కాపాడుతు వాళ్ళలు ఏమంటుడు శోధనలు తీసుకుపోతుంటా ఇంకేమంటుడు శోధన ఇంకా ఉండేది అక్కడ నేను త్వరగా వచ్చుతున్నాను మన కిరీటము గట్టిగా పట్టుకోమని చెప్పణం గట్టిగా కట్పడుకోవాలా అలలిగా ఈ లేఖనం తిరిగి తిరిగి మనం నెరవేరుతున్నాయి కనుక మనం కాపాడుతున్నాం ఇక్కడ ప్రావిషిస్తున్నాడు దేవుని కోసం కనిపెట్టి అలలి ఆ దేవుని కోసం వాక్యం ధ్యానం చేసి మనం పోతే దేవుడే మనకేం చేస్తున్నాడు ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఎందుమంటాడు అలాది నన్ను ఎమ్మడి వాడు చీకటిన బాగా జీవం వెలుగు ఉన్నాడు ఇక్కడ మనం వెలుగు ఉంటారు అలాది మన ప్రభుత్వం మనం వెలుగులో ఉంటాం దేవుడి చిన్న వాక్యం తీర్చిగాక ఐ మీన్ ఒక్కొక్కరిగా ప్రార్థన చేయండి మహాపరుషు దులామహ కూడా ప్రభా తండ్రి నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా తండ్రి ఈ గడిచిన కాలం కాచి కాపాడి ప్రభా నైనా నీ తండ్రి నా ప్రభా తండ్రి దివారాత్రములు ప్రభా నువ్వు మమ్మల్ని కంటి పాప కాచి కాపాడినావు ప్రభా అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా కానీ మీరు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు ఎంతో వందనాలు ఎస్ అయ్యా లెక్కించలేని కృతజ్ఞతలు ప్రభా సమస్త మహిమా ఘతా ప్రభావం వేసాయా నీకేగుమలు కలుగును గాక హలేయ నా తండ్రి ప్రభ ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి మీరు పాఠాల ద్వారా మహిమలు అందరు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్వరం మాకు వినిపించినందుకు నీకు వందనాలు వేసాయా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభాతండ్రి ఏదైతే ఆ విన్న వాక్యం ప్రభా నైనా మేము స్వీకరిస్తున్నాం ప్రభాతండ్రి ఆయన ఆ వాక్యాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభా తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని చ్చి ప్రకటించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి వినట వలన ప్రభా విశ్వాసం వస్తుంది ప్రభా తండ్రి కాబట్టి ప్రభా విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభా ఎంతో మంది నాయనా ప్రభా నాయన నీ బిడ్డలు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు ప్రభ శ్రమల దినాల్లో కృంగిపోతున్నారు ప్రభా తండ్రి నాయనా తండ్రి కానీ ప్రభ ఎవరు ప్రభ నీ వాక్యాన్ని నీ మాటని వాళ్ళు చెవి పెట్టలేదు ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ప్రభ వాళ్ళు నీకు దూరంగా ఉన్నారు ప్రభ అందువల్లనే ప్రభ ఈరోజు శ్రమల కాలంలో ప్రభా విశ్వాసంలో సన్నగిల్లి ప్రభ తో బాధతో దుఃఖంతో ఉన్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభా ఆ వాక్యాన్ని పాటించి విశ్వాసంలో వాళ్ళు ముందుకు సాగిపోవాలా ప్రభా తండ్రి నాయనా తండ్రి ఇదిగో ప్రభా మీరు మాట్లా మీరు ఏదైతే మాట్లాడిన వాక్యాన్ని ప్రభా తండ్రి నాయన ప్రభా మేము ప్రకటించే వారిగా ఉండాలా ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి మేము భయంకరమైన దినాల్లో శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి నాయన మేము ఎక్కడా భయపడ్డం కానీ జడడానికి వీల్లేదు ప్రభా తండ్రి నాయన నా ప్రభా మీరు ఎన్నో విషయాలు ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల ప్రతి దినం ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మరుగైపోయిన ఎన్నో సత్యాలు అలాగే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలు ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు ఎంతో వందనాలు ఇస్తాయా మీకు కృతజ్ఞతల స్థుతులు ప్రభా నాయన మొన్నటి దినాల ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడి ప్రభా తండ్రి మీ స్వాస్థం వలన పరలోక మేము భద్రంచ భద్రపరచబడి ఉన్నామని మేము ఉన్న నమ్ముతున్నాం ప్రభాతండ్రి ఆ వాక్యాన్ని మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాం ప్రభాతండ్రి ఇదిగో ప్రభా నాయన నీకు వందనాలు ప్రభాతండ్రి నాయన ఇదిగో ప్రభా ఎస్ఐ ప్రభాతండ్రి మీరు లేవి క్రమం గురించి మిల్కీ సేత క్రమం గురించి మాతో ఎన్నో దినాలు మీ దోసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి ఆయన మేము లేవి క్రమంలో లేవు ప్రభా మేము మిల్కీ సేత క్రమంలో ఉన్నాం అంటే ప్రభా మేము నీలో ఉన్నాం ప్రభాతండ్రి ఆ యొక్క మిల్కీ సత క్రమంలో ప్రభా తండ్రి ఏవైతే విధానాలు ఉన్నాయో ప్రభా ఏదైతే మీ ఆజ్ఞలు ఉన్నాయో ప్రతిదీ మేము పాటించి అనుసరించి ప్రకటించే వారిగా ఉండాలా ప్రభా నాయన అనేకులు ప్రభా గొప్పచన సమూహం అంతా ఈ రోజు లేవి క్రమంలో ఉంది ప్రభా వాళ్ళందరూ ప్రభా నాయన తండ్రి మిల్కీ క్రాస్ లేదా క్రమంలోకి రావాలా ప్రభా నా ప్రభా తండ్రి అందరూ ప్రభా రీతిగా సత్యంలోకి రావాలా ప్రభా తండ్రి నాయన వాళ్ళందరికీ ప్రభా మేము వార్త ప్రకటించాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభా తండ్రి వైరస్ బారిన పడి ప్రభా తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నాయన మీరు మీ కృపలో చేసుకోండి వాళ్ళ పట్ల మీ కణికరం చూపించండి మీ కృప చూపించండి వాళ్ళని స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయన వాళ్ళకి మీరే అండగా ఉండండి ఆదరించండి ప్రభా ఓదార్చండి ప్రభా తండ్రి గొప్పదేవ నా ప్రభాత తండ్రి ఈ రోజు ప్రభా నాయన మాకున్న ధనం కాని మాకున్న ఆస్తులు కాని మాకున్న బంధువులు మిత్రులు వీళ్ళు మమ్మల్ని కాపాడలేరు ప్రభా ఇవి ఏవి మమ్మల్ని ఈ యొక్క ఉగ్ర నుంచి రక్షించలేవు ప్రభా కేవలం ప్రభాయన మీ రెక్కల నీడలోనే ప్రభా మాకు రక్షణ ఉంది ప్రతి ఒక్కరు ప్రభా మీ రెక్కల నీడలోకి రావాలా ప్రభా తండ్రి నాయన మీరే మాకు ఆశ్రయము ఆధారము కొండ కోట మా దాగుచోటు నీవే ప్రభా కాబట్టి ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నాయన తండ్రి ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఆచారాలు మతబద్ధమైన వాటిని విడిచిపెట్టి ప్రభా ఆత్మీయంగా ప్రభా తండ్రి నాయన నీ యొక్క విధానంలోకి రావాలా తండ్రి ప్రతి ఒక్కరు మిల్కి శత రావాలా ప్రభా తండ్రి నా ప్రభా ఎస్ఐ ప్రభా ఇది ప్రభా విజయబాబు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఆ కుటుంబాన్ని ఎయో మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి ఆ విజయబాబు వాళ్ళ ఫాదర్ మరణించారు ప్రభా మీ అందరు నిద్రించారు ప్రభా మీ సన్నిధిలో వాళ్ళు ఉన్నారు ప్రభా తండ్రి తండ్రిని కోల్పోయి విజయబాబు ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభా వాళ్ళ బంధువులు కూడా ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభ వాళ్ళకి మీ యొక్క ఉల్లాస వస్త్రమును ధరింపు చేయండి ప్రభా మీరు ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి ఆ కుటుంబానికి మీరు అండగా ఉండండి ప్రభా నా ప్రభా ఆ కుటుంబంలో ఎవరైతే ఈ వైరస్ బారిన పడ్డారో ప్రభావ వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా వాళ్ళందరి పట్ల మీ కణికరం చూపించండి అలాగే వెంకట బాబు కుటుంబం కూడా ప్రభా తండ్రి మీ కృపలో ప్రభా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి ఆ వెంకట కుటుంబాన్ని కూడా ప్రభా మీరు స్వస్థపరచండి ప్రభా వాళ్ళని ధైర్యపరచండి బలపరచండి ప్రభాతండ్రి విశ్వాసంలో ప్రభ వాళ్ళని ముందుకు నడిపించండి ప్రభా తండ్రి అలాగే ప్రభా ఏస నా ప్రభా ఇదిగో ప్రభా తండ్రి ఋతు సిస్టర్ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన ఆ కుటుంబం గురించి కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి ఋతు సిస్టర్ ప్రభా వెంటిలేటర్ మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది ప్రభాతండి నైంటీ పర్సెంట్ ప్రభా తండ్రి నాయన లంగ్స్ డ్యామేజ్ అయినాయి ప్రభాతండి కానీ ప్రభా తండ్రి మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం ప్రభా తండ్రి నాయన మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగిని మీరు స్వస్థపరుస్తారని మీ వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యాన్ని మేము స్వతంత్రించుకొని ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం ప్రభాతండి ఆయన ఋతు సిస్టర్ పట్ల మీ చూపించండి మీ కృప చూపించండి ప్రభా తండ్రి నాయనా ప్రభా ఏదైతే ఆ యొక్క లంగ్స్ ఉన్నాయో అవి మీ కలవరి సెలువులో పొందిన గాయముల ద్వారా ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాయనా తండ్రి ఆమెకి ఆక్సిజన్ పల్స్ గానీ అన్ని నార్మల్ రావాలా త్వరగా డిశ్చార్జ్ అవ్వాలా ప్రభా అలాగే గర్భఫలము యోహ ఇచ్చు బహుమానం తండ్రి ఇదిగో ప్రభా ఆ చిన్న పాపపు కూడా ప్రభా తండ్రి వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ పొందుతుంది ప్రభా వైద్యులు చెప్పారు ప్రభా హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉందని కానీ మీకు అన్ని తెలుసు ప్రభా నాయనా తండ్రి సమస్తం దేవుడు మీరు ప్రభా తండ్రి ప్రభా ఆ బిడ్డకి ఏదైతే హార్ట్ ప్రాబ్లం హార్ట్ లో ఏదైతే ఉందో అది కూడా ఇన్ఫెక్షన్ కానీ మీరు స్వస్థపరిచి ఆ బిడ్డని కూడా స్వస్థపరచండి అలాగే ఆల్పరేట్ బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా మీ ఆయనను కూడా స్వస్థపరచండి ప్రభా తల్లి బిడ్డ తండ్రి ముగ్గురు స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి ప్రభా తండి మీరు ఆదరించండి ప్రభా ఓదార్చండి ప్రభా తండి ఆ కుటుంబాన్ని స్వస్థపరిచి మీకు సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా తండి ఆ కుటుంబం ద్వారా ఎంతో మంది రక్షణలకు రావాలా ప్రభా ఎంతో మంది ప్రభా నాయన తండ్రి మీకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలా అలాగే మెర్సీ సిస్టర్ ను మీరు సంపూర్ణంగా స్వస్థపరిచినందుకు మీరు మీకు వందనాలు ప్రభ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభా నాయన తండి ఈ వైరస్ బారిన పడి ఇన్ఫెక్ట్ అయ్యారో ప్రభ వాళ్ళందరినీ మీ కృపలో కాచి కాపాడండి ప్రభా వాళ్ళందరినీ స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి ఆదరించండి కనికరించండి మీ కృప చూపించి ప్రేమ జాలి దయ వాళ్ళకు చూపించండి ప్రభా నాయన అలాగే ప్రభా తండ్రి శుభరాజ్ గురించి ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభా నాయన నెల్లూరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ప్రభాత అండి నాయన తండ్రి ఆయన లంగ్స్లో నీరు ఉందంట ప్రభా నీరు తీసేసి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ప్రభా జలుబు జగ్గు ప్రభా నయనాథం తీసేయండి ఆ నెల్లూరు తీసేసి ఆయన తాన్ని తీసేసి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాతండి గొప్ప సేవా చేస్తాయో వందనాలు ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో ప్రభాతండి వాళ్ళందరినీ మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి వాళ్ళందరినీ మీరు కనికరించండి ప్రభాతండి ఈ వైరస్ బారిన ప్రభా ఏ కుటుంబం పడకుండా మీరే కాచి కాపాడు ందు అలాగే ప్రభా కే లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నాయనా తండ్రి నాయన వాళ్ళ వాళ్ళ మీ కృపలో జ్ఞాపం చేసుకోండి వాళ్ళు ఎవరు ఈ వైరస్ మీరే కాచి కాపాడండి ప్రభాతండి నాయన తండ్రి అలాగే ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారో ప్రభా వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా వాళ్ళని కూడా మీరు విశ్వాసంలో బలప బలపరచండి ప్రభాతండ్రి నాయన ఇల్లు కూడా ఎవరు వైరస్ బారిన పాడకుండా మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నాయన అలాగే ప్రభాతండి నాయన రవి బ్రదర్ గాని చంద్రశేఖర్ బ్రదర్ గాని ప్రభా వాళ్ళ కుటుంబాల గురించి మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాను ప్రభా నాయన తండ్రి వాళ్ళకు కూడా మీరు తోడుండండి ప్రభాతండి నాయన వాళ్ళు ప్రభా ఇంకా ఎన్నో విషయాలు మరుగైన విషయాలు కూడా మాకు చెప్పాలా ప్రభాతండి నాయన మమ్మల్ని సత్యంలోకి నడిపించాలా ప్రభాతం అండి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువుల్ని ప్రతి ఒక్కరిని ప్రభా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ప్రభాతండి ఎవరు ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా ప్రభా మీరే కాచి కాపాడండి ఆర్థికంగా ఫైనాన్షియల్ గా అన్ని అన్ని రంగాలుగా ప్రభాతం అండి ఆ రెండు చంద్రశేఖర్ బ్రదర్ కుటుంబానికి కానీ రవి బ్రదర్ కుటుంబానికి మీరే సహాయం చేయండి అలాగే ప్రభా తండ్రి చంద్రశేఖర్ బ్రదర్ తండ్రి ఎంతో శ్రమతో ప్రభా తండ్రి ఆయన అటు వర్క్ చేస్తూ ప్రభా ఎంతో ఆయాసంగా ప్రభ ఎంతో మందికి ప్రభా ఎక్కువ కష్టపడుతున్నాడు శరీరం ఎంతో అలసిపోతుంది కానీ మీరు అలసిపోనివారు ప్రభా ఎందుకంటే మీ సేవ చేస్తే ఎవరిని అలసిపోని ప్రభా మీరు ఎంతో ఉత్తేజం ఇస్తారు ప్రభా మీ శక్తి బలము ప్రభా చంద్రశేఖర్ బ్రదర్ కి దయచేయండి అలాగే రవి బ్రదర్కి ఏదైతే ప్రభా కన్స్ట్రక్షన్స్ లో ప్రభా పనులు ఆటంకాలు పెట్టుస్తున్న ప్రతి సైతం సోదరుల నుంచి ప్రభా మీరే వాటిని విడిపించి ఆ పనులు త్వరగా రావాలా ప్రభా ఫైనాన్షియల్ గా కూడా మీరే సహాయం ప్రభా అలాగే పభా నాయనా తండ్రి గొప్పదేవ మనోజ్ బ్రదర్ని మీరు ఎంతగానో స్వస్థపరిచారు ప్రభా మీకు వందనాలుగుతులు స్తోత్రంలో ప్రభ ఇంకా రికవరీ అవ్వాలా ప్రభాతండి మీరే మీ శక్తి బలం అనుగ్రహించండి ప్రభాతండ్రి నాయన ప్రభ అలాగే రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి ఉన్న శరీరంలో ప్రతి బలహీనతను తీసివేసి మీ శక్తి బలం దయచేయండి ప్రభా ఆ కుటుంబం చుట్టూ మీ కంచా కాపుదల భద్రత దయచేయండి ప్రభా ప్రతి కీడు నుంచే సోద నుంచి ఆ ఆ కుటుంబాన్ని మీరే కాచి కాపాడండి ప్రభా అలాగే మెరిసీ సిస్టర్ కానీ శ్రవణ్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభాతండి శ్రవణ భ్రతని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండ్రి నాయన ఆ చేసే ప్రతి పనిలో మీరు తోడునండి ప్రభాతండ్రి ఈ వైరస్ బారిన పడకుండా ఆ కుటుంబ సభ్యులు ఎవరు మీరే కాచి కాపాడండి ప్రభాతండ్రి తను ఇంకా సేవ చేయాలా ప్రభా ఎన్నో ఆత్మలు రక్షణలకు నడిపించాలా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభాతండ్రి ఎవరైతే ప్రభా ఆయన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం లేదో ప్రభా మీ ఆత్మ నడిపింపు లేదో ప్రభా సత్యంలో లేరో ప్రభానైనా వాళ్ళందరికీ ప్రభావం పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రభావం అయినా మీ సీలింగ్ లోకి రావాలా ప్రభాతండ్రి అప్పుడే ప్రభానం అయినా మేము ఈ ఉద్రత నుంచి ప్రభా ఈ సోదనలో ఈ శ్రమంలో మేము ఎదుర్కోగలం లేదంటే మా శక్తి మా బలం మమ్మల్ని ఏం కాపాడలేదు ప్రభా కేవలం నీ శక్తి బలము వలనే మేము కాపాడబడతాం ప్రభా తండ్రి ప్రభా మాలో ఏమైనా అపరాధములు పాపములు ఏదైనా నీకు వ్యతిరేకంగా మాలో ఏమైనా క్రియలు ఉంటే వాటి అన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని కనికరించండి కృప చూపించండి మీ సత్య మార్గంలో మమ్మల్ని నడిపించి ప్రభా తండ్రి మేము ఏ రీతిగా నాయన ప్రభా ఈరోజు మేము సేవ చేయాలో ఏ రీతిగా ప్రభా ఈ జనుల గురించి మేము ప్రార్థన చేయాలో వాళ్ళని ఎలా మేము ప్రభా నాయన నీ రక్షణలోకి నడిపించాలో ఎలా మేము ఆదరించాలో మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి మీరే మాకు తోడై నడిపించి ఈ మధ్యాహ్న కళాయం సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేడైన ఏస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ అరలి అనాది అన్ని కూడా ఫలవరం జీతం వాళ్ళు తీసుకురాండి ప్రభా నా దీవాన్ని శోతం చేసాం వేసాయా మీకు ఇప్పటి జ్ఞాపకం చేసుకోని నా ప్రభాని శోతం చేసాం ఏసయా మీరు అక్కడ తొరుగు చేసు ప్రభా నా దీవాణి శృతం మీరు ఆకర సమయంలో క్షమకాలంలో ఉన్న ప్రభా నా మా దేశం ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించం వాళ్ళ లంగ్స్ నుంచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పాపలు క్షమించి జ్ఞానం తెచ్చని ఏవైనా దేవుడు లేడంటే వాళ్ళతో మీరు మాట్లాడలేసు ప్రభా మాట్లాడి రక్షణ ప్రేపలు తెచ్చని రక్షణ మార్గం నడిపించని నా దేవా మాయంత ఇంత సోదరున్న నెస్ మా సహోదరులు పాప పట్టించు ప్రభ వాళ్ళు స్వసపరచని కనికరించి పాపం క్షమించండి తిరిగి లేవనెత్తి సేవలు నడిపించమని ప్రార్థించాం నా ప్రభా శోధం చేశాను డాక్టర్నిచ్చి ప్రార్థించాను ప్రభ డాక్టర్లు జ్ఞానం తెచ్చి కఠిన బంధం కనికరించని వాళ్ళవి మార్చని వాళ్ళ చెట్లు అగ్నికరించని నర్సులు అగ్నికరించండి అలది మా దేశంని ప్రభ ప్రజల్ని శ్సపరిచి మా దేశంని రక్షణ కలగాల పతి జగల ప్రభ హళదియ నీ నామం అందరి ప్రభా తెలుసుకోవాలి ఆకర్షణ ఇప్పింది ఆ రక్షణ పొందరా ఆ శిల్వను అందరి కోసం మరణించి తిరిగి లేచిన తెలుసుకోవాలి సుప్రభ మీరు చేయండి నా దివాణి శోధం చేసాం స్వస్సపచ్చని వాల్మిని సరస్వతం నడిపించి శాక్తిగా నడిపించండి విజయ కుటుంబం ఉంటుంది తాకండి విజయ కుటుంబం ఆదరించండి హళదియా నా దివాణి శోతం పక్షుల బలం తొనిపి ఉలాసవస్థలం కనిపించేయండి వాళ్ళ కుటుంబం ఇంకా వైరక్ కలిగింది వాల్మి స్వస్సపచ్చని హీలించనేసా నా దీవాణి శోధం చేశాం నా ప్రభాన్ని కొందర ప్రభా మెరిసి కుటుంబం జాప్యం చేసుకొని తన రూల్స్ సార్ మరి తన వెండి నుంచి త్వరగా పర్భా డిశ్చార్జ్ కావాలా స్వచ్ఛత కలగాల మన ఇంకా వైరస్ బ్రదర్ ఉన్నాడు ఆయన మీ స్వచ్ఛత కలగాల చిన్న పాప కన్యాయించి మీరు స్వచ్ఛపరచని వాళ్ళ కుటుంబంలో ఎంతోమంది ఉన్నారో వాళ్ళు స్వచ్ఛపరచని నా దివాణి స్వతం చేసాం ఎస్ ప్రభావాన్ని సమీపింది అన్న అన్న ముట్టని తాకడి నుంచి అంద ఇంకా సార్ అశ్వతం లేదు బయలుపెడతానికి గుడి రాస్తారు అన్నకు ఇంకా పరిశుధార్థ బలంతో అన్న చూడు మన తనకి చూడ అగ్ని కంచండి వాళ్ళ ఫ్యామిలీ చూడటం జీవించండి మన అగ్రడి కురుగు జీవించి వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ అగ్ని కంచని శ్రవణ కురుగో జీవించి కంచేయని మాదేవి మన పరిశుద్ధు సేవ చేయాలా జ్ఞానం పరిశుధార్థ బలంతో అగ్ని కంచని ఇంప్రెషన్ తొలగించి స్వస్సపరచని పిల్లల చూడ అగ్ని కంచం జ్ఞానం తెచ్చని దిలిపడని ఇంకా వాక్యం చెప్పాలా సేవలు వాళ్ళ పడాలా పరిశుధాత్మ నిండుగా పడాలా అలా భార్య పరిశుధాత్మ వాక్యం ధ్యానం చేయాలా పరిశుభాత్మతని ఆ బాబు చిన్ని మంచి ధ్యానం దిగాలా దేవును కారణించని ఇంకా కుటుంబం ఎవరు రాలే ఆన్లైన్ పేరే కుటుంబం పేరు పేరు దీవించి ఆశీర్వాదించి సిద్ధపాటు జరిగించి సేవలు నడిపించి నీ జ్ఞానంతో నింపి నీ బలంతో నింపి సైతాన్ని దయ్య ఆటగాలు కాల్చే రైస్ ఆమె వరంగల్లో మా సిస్టర్ కళ్యాణి ఆమె కూడా ఇన్ఫెక్ట్ అయింది కానీ దేవందేవల్లా మంచి బాగానే ఉంది హాస్పిటల్ ఉంది ఇప్పుడు ఆమె కూడా త్వరగా రికవర్ కావాలని ప్రార్థిస్తాం బ్రదర్ ఓకే కళ్యాణి పెట్ట ఏం లేదు దాచిపెట్టద్దు ఎవరికి వచ్చినా అవునా ఇప్పుడు దాచిపెట్టద్దు ఎందుకంటే చాలా మంది మనలో ఈయన విశ్వాసం ఏమైందని అనుమానంతో దాచిపెట్టుకుంటున్నారు అట్లా డ్యామేజ్ చేసుకుంటున్నారు హెల్త్ చెయ్యొద్దు కమ్ ఎవరికి వచ్చినా మొహమాట పడొద్దు దాని నుంచి బయటపడడం నేర్చుకోవాలి అంతే ఇప్పుడు నాకు కూడా వీళ్ళు చెప్పలేదు మా సిస్టర్ వాళ్ళు అక్కడ వాళ్ళ హస్బెండ్ అక్కడెక్కడో ఒక వాళ్ళ అన్న చనిపోయిండు కోవిడ్తో అక్కడికి పోయిండి అంట అంతే ఆడికెళ్ళి తెచ్చుకున్నాడు అందరికీ అర్తిచ్చిండు వాళ్ళ ఇంట్లో ఎక్కడ భూమి అక్కడ వస్తుంది బ్రదర్ ఇది పైగా పోయిన సంవత్సరం ఉన్న వైరస్ వేరే ఇప్పుడున్న ఇప్పుడున్న వైరస్ వేరే మరి కొత్త రకమైన వైరస్ కూడా స్టార్ట్ అయింది ఫంగస్ కాబట్టి మనకి మనం విడిచిపెట్టకుండా ప్రేయర్లు పెడతాం బ్రదర్ అందరి గురించి షూర్ అండి కళ్యాణి సిస్టర్ అన్నా కళ్యాణ్ సార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు ముగ్గురు వాళ్ళ హస్బెండ్ బాబు మంచిగా అయిపోయారు కానీ కొంచెం బ్రెత్లెస్నెస్ రాగానే నిన్న హాస్పిటలైజ్ చేసినారు ఇప్పుడు బాగుంది నేను మాట్లాడినా ఫోన్ లో ఆమె తను ఉంది ఇప్పుడు బ్రీదింగ్ సరే బ్రదర్ ఓకే నేను చేసేస్తా హి వస్తాం ప్రభాప గొప్పదే కృపామయడ కనికరం గలదేవ రాజుల రాజా ప్రభుల ప్రభా మాదేవా దేవ మా రక్షణ కర్త మీకు ఎంతో లెక్కలేని అని వందనాలు వేసే ప్రభా ఏసే క్రీస్తునామం బట్టి ప్రభా మీరు వాక్యం చేత మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కటిఫలింపు దయచేయండి ప్రభు ఓ గొప్పదేవ కృపామయడ ఏసంత వైరస్ లో మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఓ పరిశోధన మీ యొక్క రక్తం చేత మేము కడగబడిన వాళ్ళం ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ప్రభావ వైరస్ కి మేము ఇన్ఫెక్ట్ కావడానికి వీళ్ళే ప్రభావ దాని నుంచి ఎలా తప్పించుకోవాలో మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి ప్రభావ మీ సేవ మహిమార్థమై ప్రభావం మేము తప్పించుకొని ప్రభావ తీరగల ఇతరులకి సాక్షిబిడ్డగా నిలబడాలా మీ నామ మహిమార్ధమై ప్రభావం మేము ముందుకు నడవాలేసే ప్రభా అయితే అందరినీ మేము ఆదరించాలా ప్రభావ భయపడడానికి వీళ్ళే ప్రభావం మా కొండ మా కోట మా దాగు మీరేసే ప్రభా వైఎస్ఆ మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభావ మీ యొక్క ప్రేమ చేత మీ యొక్క దయా చేత మేము ముందుకు నడవాల ప్రభావ పేషెంట్లను ఆదరించాలా ప్రభావ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని ప్రభావం మేము ఏర్పాటు చేయాల దేవా మీ ఆత్మ వివేచతని ముందుకు నడవాలా ప్రభా సొంత తలంపులు సొంత ఆలోచనలు మీరు కొట్టివేసి ప్రభావం మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావత దేవుడ ప్రభావం కృపమైడవ ప్రభావం ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ వైరస్ బారి నుంచి మీరు కలిగించండి ప్రభావం వారిపైన కృప చేయించండి ప్రభావ కంటికరం చూయించండి ప్రభా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో దయ చూపించి ప్రభా స్వస్థ పరిశ్రమ అని అడుగుతున్నాం వేసు ప్రభా మైమోన్నత దేవా ముఖ్యంగా వేసయ కళ్యాణ సిస్టర్ ని ప్రాధాన్యత మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభా వచ్చిన వైరస్ ని ప్రభావ మీరు తీసివేయండి ప్రభా మీరే ముట్టండి ప్రభా మీ యొక్క గాయపడ హస్తాలలో ప్రభా స్వస్థత ఉంది ప్రభా ఆ సిస్టర్ ని మీరు ముట్టండి ప్రభా ఆ వైరస్ మీ యొక్క ప్రభ కనికరం చేత ప్రభాస్ వస్థపరచండి ప్రభ విడుదల కల్పించండి ప్రభ ఏసే మీకు వంద నాలుగు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభా మీరు విడుదల ఇచ్చిన మీకు వందనాలు ప్రభావ మీ కృపలో మీ కనికరంలో ప్రభా ఆ కుటుంబం ప్రార్థనలో గడిపి రక్షణ మార్గంలోకి నడిపించండి సర్వశత్వంలోకి మీరు నడిపించండి ప్రభా కృపా మయుడవ ప్రభా కనికరం గల దేవుడవ ఏసే విజయాన్ని మీరు దయచండి ప్రభా మీ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నితం ప్రార్థాన్నిస్తాం ప్రభా ఆ సిస్టర్ వాళ్ళకి ప్రభావం ఇన్ఫెక్ట్ అయ్యింది ప్రభావ వాళ్ళందరికీ కూడా విడుదల మీరు కలిగజేయండి ప్రభావం ఇచ్చిన విజయాలను బట్టి మీకు లెక్కలేని వందనాలు వేసి ప్రభావ కృపామయ్య కనికరంగుల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభావ దేవాది దేవ మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల మీరు దయచేయండి ప్రభావ రుతు సిస్టర్ కూడా విడుదల మీరు కల్పించండి ప్రభావ విడుదల దయచేయండి ప్రభావ శ్వస తీయండి ప్రభావం మహిమగల దేవుడు ప్రభావ ఈ లాస్ట్ టైమ్ లో ఉన్న అందరూ ప్రభావం యొక్క రక్షణ మార్గంలోకి రావాలా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోవాలా ప్రభావం మీరు ఆత్మకారం జరిగించండి ప్రభావ ప్రతి ఒక్కటి లోకంలో వ్యర్థమని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభావ పరిశుద్ధుడు ప్రభావ మీలో దాచబడాల ప్రభావ మా కొండ మా మీరే ఇసు ప్రభావ మీకు ఎంతో వేల వందనాల ప్రభా కృపజించండి ఇన్ఫెక్ట్ అయిన మా సహోదరులని మా ప్రియులని ఇసు ప్రభావం మా బంధుమిత్రులందరినీ ఇసుప్రభా మీరు స్వచ్ఛత కల్పించండి ప్రభావ విడుదల కల్పించండి ప్రభావ స్వచ్ఛత పొందిన ప్రతి ఒక్క కూడా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ వైరస్ కి భయపడడానికి వీల్లేదు ప్రభా అన్యులే ముందు పోతున్నారు ప్రభా సేవ చేయడానికి వాళ్ళకి మేము విశ్వాసంలో ఉన్న లక్షణం పొందిన వాళ్ళం మేము ఇంకెక్కువ చేయాలా రాజా అలాంటి ఆత్మ నడిపింపు అలాంటి అభిషేకం మాకు దయచేయండి మీ యొక్క ఆత్మ వివేచనతోనే మేము ముందుకు వెళ్ళాలయా సొంత తలంపులు సొంత ఆలోచనలతో పోయి గుంతలో మేము కూడా పడడానికి వీల్లేదు ప్రభా మీ యొక్క పర్లో జ్ఞానం చేత మీ యొక్క ఆత్మ నడిపింపు చేత ఇసు ప్రభా మేము ముందుకు నడవాలా ప్రభా మీకు వందనాలు ప్రభా అన్యులను ప్రేరేపించి ప్రభావ మీరు సేవ జరిపిస్తున్నారా దేవా మీకు వందనాలు ప్రభావం మేము రక్షణలు ఉన్నాము విశ్వాసంలో ఉన్నాము వాళ్ళ ఎక్కువ సేవ మేము చేయాలా ప్రాభా వాళ్ళని ముందుకు మీరు నడిపించండి స్పెషల్ సేవ వాళ్ళే చేస్తారు అనిపిస్తుంది ప్రాభా మేము కూడా ప్రేరేపిబడి మేము కూడా ముందుకు నడవాలా స్పెషల్ సేవ కై బలపరచండి సన్నగిలడానికి వీల్లేదు ఎవరు కూడా ప్రార్థనలో ప్రభావ సన్నగిలడానికి వీల్లేదు ప్రభావ విశ్వాసంలో సన్నగిలడానికి వీల్లేదు మీ నామం ఎత్తుకుని ప్రతి ఒక్క సేవకుడు బయలుదేరుతూ వెళ్తుండగా దేవ ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆత్మచేత అగ్నిచేత అభిషేకించి ముందుకు నడిపించి ప్రభావ మీ సేవ కొరకే దేవ వాళ్ళని వాడుకోమని ఏసుక్రీస్తు మహిమ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి సరే ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి అందాలు అబ్రహమిశాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలేసయ్యా నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీల నిలబెట్టుకున్నందుక నీకు వందలేసయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాఐశ్వర్యం నీకే కలుపుని నాకహాలలీయ ఈ యొక్క మధ్య కానే సమయంలో ప్రభా మేమందరం మీ సన్ని కోశం ప్రభా నా దేవాకిందర మీరు మాతో మాట్లాడినా ప్రభా నీకు వందాలేసయ్యా మీ వెలుగు మేము అన్నికులని ప్రకటించాలని సహాయపడండి కొత్త వెలుగు సంబంధాలుగా మార్చుకున్నారు నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకున్న గొప్ప దేవ నాయన ఇసు ప్రభ తండ్రి నా దేవా యొక్క కళ్యాణ శిశు గురించి మేము దేవా మీ కృపలో బిడ్డను భద్రపరచుకోండి ప్రభావా వైరస్ ని సంపూర్ణ విడుదల దండి ఏసు క్రీస్తునావుల ప్రభావ బిడ్డకు స్వస్థపచ్చని ప్రభావ ఒక వైరస్ మీరు గద్దించండి ప్రభ ఆ కలువరిశీల్లో నైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభ ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిషత్ ఉన్నామను హలలుయో దేవ సంపూర్ణ త్వరగా నార్మల్ పొజిషన్ కు రావాలా త్వరగా డిశార్జ్ కావాలా ఏసుక్రీస్తునావులో దేవ నా తన్ని మీరు సహాయపడండి ఆయన మీరు స్వస్థపచ్చని ప్రభ నా దేవ మీ రక్త ప్రోక్షణ దే మన సంపూర్ణ హీలింగ్ అని గురించి నా దేవ రీతిగా raw బ్రదర్ ప్రభా తండ్రి వాళ్ళ భర్త ముట్టండి ప్రభావ బ్రదర్ తాకండి ప్రభావనికి మంచి ఆరోగ్యం దయచేని ప్రభావ మీ పరులకు జ్ఞానం చేత నింపడి ప్రభ నా తన్ని బిడ చుట్టు మీ నా దేవా ఇస్త ప్రభావ మీరు స్వస్థపచ్చే దేవుడు వేసయ్యా నీకు గొప్ప దేవ ఎక్కడ స్వస్థత లేదు ప్రభావ మీలోనే స్వస్థత ఉంది ప్రభావ సర్వ సంపూర్ణత మీలో ఉంది ప్రభా తండ్రి నీ నావం బట్టి మేము అడుగుతున్నాం ప్రభావ బిడ్డ స్వస్థపచ్చని ప్రభ అలా బాబు మీరు స్వస్థపచ్చండి నా మీ ప్రొటెక్షన్ మీ కాపులు అనుగ్రహించిన మీ అగ్ని కంచి మీ రక్తం కింద ప్రభావ దేవ ప్రోక్షణ దైత్యమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ అగ్ని కంచేసి మీరే కాచి కాపాడి మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకొని ఆయన నీకు వందాలి అయ్యా ప్రతి అవసరం మీ మహములు తీర్చమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభావ ఆయన వాళ్ళ జీతాల్లో మీరు నూతన కార్యాలయం జరిగించి మీకు ఒకరి గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టం స్వస్థాన్ని ఇంకా వాళ్ళ బంధువులు ప్రభావ ఇంకా ఎంతమంది అవుతున్నారు వాళ్ళందరి చుట్టూ మీకు మీరే కాచి కాపాడండి ప్రతి ఒక్కరి ప్రభావ మీకు ఒకరికి జీవించే బిడ్డలుగా నా దేవ రీతిగా ప్రవణత అండి ఎస్ ఈ లోపల ఎంతో మంది వైరస్ బయన పడి ఉండగా ప్రభావ పత్తి బిడ మీరు స్వస్థపచ్చని ప్రభావ వాళ్ళ జీతాలు ప్రభావ మీకు సమర్పించి మీ సాయప్రేమ ప్రాదిష్టమైన ఎక్కడ చూసిన ఎంత భయంకరమంది ప్రభావ నైన్ మీ కనికరియం జిపించండి ప్రభావ మీ కృప చూపించండి ప్రభావ ఆ కలువరిసలో నైనా మీకు చెప్పిన ప్రేమను నైనా జ్ఞాపకం చేసుకుని అయినా మీ కృప జపించండి ప్రభావ ప్రతి బిడలు మీరు క్షమించండి ప్రభావ మీ కటాక్ష మీ కనికర్యం పెట్టండి ప్రభ నైనా మీరే స్వస్థపచ్చే దేడు ప్రభావ ఈ లోకం అంతా ఎక్కడెక్కడ దిగుతున్నారు ప్రభావ ఏమేందు ప్రయోగాలు చేస్తున్నారు కానీ ప్రభావ అది అంతా శూన్యం ప్రభ నిష్ఫలం ప్రభావ కానీ మీలోనే సర్వ ఉంది స్వస్థత మీలోని ప్రభావ ప్రతి ఒక్క బిడ మీ తిరగాల ప్రభావ ప్రతి బిడ మీరు ఆకర్షించుకోండి అయినా మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతే ప్రభావ ప్రతి ఒక్కరి మీ సెలవు దగ్గరికి రావాలా ప్రభావ నా దేవాల జీతాలు మీరు సమర్పించుకోవాలా ప్రభావ మీరే సహాయపడమని పాదిస్తాం వాళ్ళ పచ్చని శరీరపచ్చని మా తండ్రి మా ఫ్రీలు ఎంతో మంది ఇన్ఫెక్ట్ అయిన ప్రభావ ప్రతి ఒక్కరు మీరు పచ్చి విడుదల కల్పించేందుకే నీకు వందాల ప్రభావ నీకే స్థుతులు శోతాలు అర్పించడం వాళ్ళ జీవితంలో ప్రభ మీరు గొప్ప కాయలు జరించిందిగా నీకు వందాలిసయ ఓ ప్ర విజయ పేరు ఫ్యామిలీ గురించి ప్రార్థిష్టం దేవాదర్ ప్రభావ దుఃఖంలో ఉంటుందిగా ప్రభావ ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చని ప్రభావ మీరు బలపరచని ప్రభావ మీ ఆదరణ మీ సమాధాన కుటుంబాన్ని కనిగించారు వైఫ్ మీరు తాకండి ప్రభావ శిశువు మంచి ఆర్గం దేండి ఓ దేవాక వైరస్ని కొట్టిపోయిన ప్రభావ మీ స్వస్థపచ్చమని ప్రార్థిష్టమైన మీ కొరకు శాసన పెట్టుకునైనా ఆ చిన్న బాబు చుట్టు కూడా మీ అగ్నికం చేసి మీరు స్వస్థపచ్చండి ప్ర విజయ పేరు బలపరచండి విశ్వాసంలో నడిపించమని ప్రార్థిష్టం మీ శ్రమరణ కాలంలో ప్రభావ ఎవరు కూడా ప్రభావ తండ్రి ప్రభావ కదిలింపబడుకున్న ప్రతి బిడ విశ్వాసంలో బలపడ ప్రభా నాయన ఏ ప్రభ ఇంకా ప్రభావ మీలో సంపూర్ణంగా సాగిపోయే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిష్టం ఆత్మీయ జీతంలో ఇంకా బలపడాలా ప్రభావ నా దేవ నా మీరే సాయపడమని ప్రార్థిస్తాం మా విశ్వాసాన్ని పోకుండా ప్రేమ చల్లారిపోకుండా ప్రభ చి వరకు ప్రభావ ఆ కలవరిసేలో మీ చెప్పిన ప్రేమను మేము పట్టుకోవాలా మా కలిగిన ఈ రక్షణ గట్టిగా పట్టుకోవాలా ప్రభావ ఇది మీరు మాకు వాగ్దానం ఈ వాగ్దానం మీ ఎంత పరిస్థితి అనుమానించం ప్రభావ ఆ వాగ్దానం పట్టుకునే ప్రభావ రక్షణ ప్రాలకు చివరి వరకు మీరు లోకంలో దిగొచ్చేంత వరకు ప్రభావం అది పట్టుకొని జీవించాలా ప్రభావ ఆయన ఏసయ్యా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు మరి విశేషంగా ప్రభ రాబోయే దినాలు మేము ఏ రీతిగా సువార్త ప్రకటించి ఎట్లా వెళ్ళాలో ప్రభావ ఈ టైంలో ప్రభావ మేము ఏం చేయాలా ప్రభావ మా పాత్ర ఏంది ప్రభ ఓ దేవ మీరు మాకు చూపించండి మాకు బయలుపచ్చే మాతో మాట్లాడండి మీ ఆత్మకార్యం జరిగించండి మీ పర్లో కూ చేతి నింపండి మీ ఆత్మ చేత మేము నడిపింపబడాలా ప్రభావ దైవికంగా మేము నడిపింపబడాలా ఆయన మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రభావ ప్రభుత్వాలందరూ మీ కొరకు నైనా గొప్పది ఆ రీతిగా మేము ప్రార్థనలు కనిపెట్టుకోవాలా ప్రభావ నా దేవాసూ ప్రభ అనేకుల కొరకు విజ్ఞాపనం ప్రార్థన చేయాలా ప్రభావ ఎడత ప్రార్థన చేయాలా కన్నీరుచి ప్రార్థన చేయాలి యేసు ప్రభ నా తన అలాంటి ప్రార్థన శక్తి మాకు అనుగ్రహించండి అంటే ప్రార్థన మీరు చేయాలా ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవాస ప్రభావ వాక్యం బలపరచని ప్రభ ప్రతి దినం ప్రభావ మీరు ఓ ప్రభములు ఎంతగానో బలపరుస్తున్నారని ఆయన నీకు అందం ఆత్మీయ రెట్టింపు చేసుకోవాలా బలపడాలా దేని విషయంలో కూడా ప్రభావ చింతించుకున్న భయపడుకున్న మీ కొరకు జీవించే పిల్లగా తయారు చేయండి సమస్తం మేలు ఉంది ప్రభావ దేవాతి దేవ మీరు మాకు సహాయకులుగుండారు నీకు వందాలిసయ్యా మీ కృపలు మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ నీకు వందాలిసయ్యా గొప్ప దేవ నా ప్రభావ ఇదని మీరే మాకు సహాయకులు నడిపించండి మీ కృప నూతన అభిషేకంతో నడిపించమని ప్రార్ధిష్టమైన గొప్ప దేవ నా దేవ నా ప్రభా ఎంతో మంది నా తన ఇసు నా తన్ని జాబ్స్కి వెళ్ళిన ప్రభావ బయటికి వెళ్తున్న ప్రభావ ప్రతి బిడ్డలకు మీకు కంచేసి మీరు కాపడండి కేబీపీఎం గ్రూప్ ప్రతి బ్రదర్స్ అని సిస్తారు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ముట్టండి ప్రభావ ఆ కుటుంబాలు మీరు బలపచ్చని స్థిరపచ్చి నూతన అభిషేకం దయచేయండి మీ కాపుదలు అగ్ని కంచే వైరస్ పైన నా కుటుంబం మీరు కాపాడండి మీ కృప దూపించండి ప్రభావ నేను మీందు విధేయత కలిగే ప్రభ ఓ ప్రభావ మీ కొరకు జీవించే బిడ్డలుగా మీరు తయారు చేయండి బలపరచడం ప్రభావ నిర్లక్ష్యం కోల్ కొట్టివండి ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పావు వివేకంగా పావుల నిష్కరం కలిగ మేము ఓ ప్రభావ తండ్రి ఈశు ప్ర ఏ రీతిగా తండ్రి మేము జీవించాలా మాకు జ్ఞానం అని మన ప్రార్థమైన గొప్ప దేవ ఈ ప్రభావ ఈ లోకంలో మమ్మల్ని పెట్టినారు నా తండ్రి ఈసు ప్రభావ మా పాత్ర ఏందేమి తెలుసుకోవాలా ప్రభావం సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోయి బిడ్డలుగా మన ప్రార్థిష్టమైన గొప్ప దేవా నీకు వందాలేసయ్యా ఇంకా రాబోయే దినాలు ఇంకెంతో భయంకరంగా మాకు తెలియదు ప్రభావ కానీ మీరు ముందుగానే చెప్పినారు ప్రభావ ఏడు సంవత్సరాల క్రితం మీరు మాకు చెప్పినారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మాకు ఇవన్నీ బయలుపరిచినారు నైనా నీకు అది నెరవేరే టైంలో మేము ఉంటుంది కదా ప్రభావా ఎట్లా జీవించాలనే విషయాలు కూడా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఆ స్థితిలో ఎట్లా ప్రార్థించాలి కూడా మాతో మాట్లాడినారు కాబట్టి అది మేము ఇప్పుడు చేస్తున్నాం ప్రభావా ఇంకా మేము సంపూర్ణ మేము సాగిపోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానం ప్రవా చివరి వరకు మేము పట్టుకోవాలా ప్రవా అనేకులు పోగొట్టుకుంటారు అన్నారు ప్రకటన గంధంలో ప్రభావ నైనా ఇస్తే ప్రావా ఎవడో నీ బహుమానం అపరించుకున్న చూసుకోమన్నారు కట్టిగా పట్టుకోమన్నారు ప్రభావ అనేకులు పోగొట్టుకుంటున్నారు ప్రభావా కనికరించండి ప్రావా కృపజెప్పించండి ప్రభావ విశ్వాసంలో మేము సన్నగిలిపోకుండా ప్రభావా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయమని ప్రార్థిస్తాం ఆయన అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేసి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ప్రతి కుటుంబాల చుట్టూ చేసి మీరే కాచి కాపాడండి రాబోయే దినాల ప్రభావ ఆయన ఇంకా ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ ప్రన్నింటినీ ప్రభావ మేము షేదించుకునే ప్రావా విజయం పొంది ముందుకు సాగిపోయే వాళ్ళ అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేసి మీరు ఆకుడికి మమ్మల్ని చింతపరుచుకోమని త్వరలో రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థించిన తండ్రి ఆ మేన్ పరిశుద్ధ బ తండ్రి మీకు వర్ణాలనైనా సర్వోన్నతేవా మీకే స్థతాలు వేసయ ఈ దినం అంత మీ సాయం చేత మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభ ఎంతగానో ప్రేమించి ప్రభావ మన బలపరుస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ నేను మమ్మల్ని మా ప్రార్థనలకి జవాబిస్తూ మమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తున్నారు మీకు ఎంతో వర్ణాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి వైరస్ బారిన పడిన వాళ్ళందరి గురించి మేము ప్రాదేశమిక వారి పట్ల కనికరం చూపించండి ప్రవ్వ గొప్ప జనం ఎంతోమంది తను మరి యొక్క దానికి బానిసలు అయిపోతుండగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం తనని మీరు దయచేయండి ప్రభావ ఎంతోమంది ఉండడు ముఖ్యంగా రూత్ సిస్టర్ గురించి ప్రార్థించినాం గొప్ప ప్రభు తను సీరియస్గా ఉండండి కానీ మీకు సమస్తం సాధ్యం లేనం అబ్బిడ నుంచి బయటికి తీసుకొని ప్రార్థిస్తున్నాం అక్క గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి కళ్యాణి గురించి తన్ని మీరు తను మన స్వస్థ పరిస్థితికి మీకు ఎంతో వదనాలు ప్రభావ నిన్నటి నుంచి మంచిగా ఉందని చెప్తున్నారు ప్రభావ తన భర్తని తన బాబుని కూడా మీరు స్వస్థ మీకు ఎంతో వదనాలు ప్రభావ వారిని మీ కొరకు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది తండ్రి ఆ రీతిగా ఉంటుండగా ఈ సీజన్లలో ప్రభావ దేశమంతటి ఇదే పరిస్థితి ఉంటుండగా నేను కనికరించండి మా దేశాన్ని కృప చూపించండి ప్రభావ ముఖ్యంగా సేవకులను కాపాడండి తండ్రి చర్చెస్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు సాక్షులు కలిపెట్టుకోమని ఇదంతా మీ శాంఛత నడిపించి బ్రదర్ సిస్టర్స్ నంతా ఆశీర్దించమని ఏసు క్రీస్తు పరిషుధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి అమ్మేన్ మహాపరుషుదుడ మహోన్నతుడ సర్వోన్నతుడ ఏసయాన్నికు వందనాలు తండ్రి జీవం కలిగిన దేవాన్ని స్థూతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ఇదిగో ప్రభా నాయన తండ్రి మహాపరిషుదుడా మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవయేశయ్య నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నాయన నా తండ్రి కళ్యాణి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయనా తండ్రి ఇదిగో ప్రభా ఈ కోవిడ్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యింది ప్రభా తండ్రి నాయన మీరేమో ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా తండ్రి ఆ కలవరి శిలువలో ప్రభా మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థానుగ్రహించండి ప్రభా అలాగే ప్రభా బాబు గాని అలాగే ప్రభా వాళ్ళ హస్బెండ్ కాని ఎవరు ప్రభా నైనా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభా ప్రతి కుటుంబం ఆ కుటుంబాన్ని మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి అలాగే ప్రభా చంద్రశేఖర్ బ్రదర్ రిలేటివ్స్ గాని ఆ కుటుంబం ఎవరైతే ఈ లో ఉన్న గ్రూపులు కుటుంబాలందరినీ ప్రభా మీ కృపలో జ్ఞాపం చేసుకొని ప్రభ ఎవరు ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభాయన నాయనం మీ యొక్క ముద్రలో మమ్మల్ని ముద్రించుకోండి ప్రభా నా ప్రభావ మీరే తోడుని నడిపించండి మా దేశం పట్ల మీ కణికమ కృప చూపించే ప్రభాతండ్రి ఆయన ఈ వైరస్ నుంచి మీరే మమ్మల్ని ఈ వైరస్ బారిన పడ్డ ఈ ఈ దేశంలో అందరినీ ప్రభా మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభాతండి మమ్మల్ని కనికరించమని కృప చూపించమని ప్రభా ఎందుకు ప్రాధాయపడుతున్నాం ప్రభాతండి నీకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభాతండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని కనికరించి కృప చూపించి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ఆ కలవర పొందిన గాయముల సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు పరిషత్ పేరిట ప్రార్థించి వేడుకుంటున్నారు మన ప్రవైన ఏసీ క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ సదాకాలం తోడేండును గాక ఆ మేన్ అందరికీ